అస్సలం అయికు వరహమతులహి వబర్కూ అల్హమ్దు రబ్బుల్ ఆలమీన్ వల్ ఆకిబతుల్ ముత్తఖీన్ వలాము అలా సయ్యద్ల్ ముర్సలీన్ నబీనా మొహమ్మద్ వాలా అలిహి విహి అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు एलां आंदोलनक पथि उ दाने के तेसकने प्रयत्न चाहा महाशैल प्रलय पुनरुत्थान दिन परलोकम मरोसारी अंदर ब्रतिबड़ी अल्लाह समीक रोजु आ रोजुरी वि भयकंत आ रोजुरा दादी मन विश्वास पुण्यों सत्कार सिद्ध उड़े अटंट प्रयत्न मनो प्रती तपयीलों मन को ఎన్నో అనుభవాలు కలుగుతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది చాలా బాధకు గురి అవుతాము అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్త పడి ఉండేదింటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్స్ అయితే చదువు కాలములో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు అటువైపున సార్లు టీచర్లు మరోవైపున శిక్షణ ఇచ్చేవారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పిడిచెవెనబెట్టి వారి యొక్క బోధనను ఏమాత్రం విలువనివ్వకుండా సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాపడతాడో ఈ ఉదాహరణలు ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి ఆ పరలోక దినం అక్కడ పశ్చాత్తాపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని అందుకు మహాశివులారా ఆ పునరుత్న దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహెదునకు సమీకరింపబడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో పురాణులు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది దానిని ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము ఆ రోజును అల్లాహుతాల ఎంతో గొప్ప రోజుగా గొప్ప దినంగా ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు లియోమిన్ ఆదీం యోమ యకు ముసు ఆలమీన్ ఆ గొప్ప దినానా ఏ దినానైతే ప్రజలందరూ సర్వలోకాల ప్రభు ఎదుట నిలబడడానికి వెళ్తారు మరియు ఆరోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది సూరతుల్ ముద్దసిర్ ఆ తొమ్మిది పదిలో అల్లాహుతారా ఇలా తెలియబరిచాడు ఆరోజు చాలా కష్టతరమైన రోజు విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చివేసే భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును పాలు త్రాగే పిల్లని మర్చిపోదు కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది సూరతుల్ హజ్లోని తొలి ఆయతలోని అల్లాహోతాలా ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు యా ప్రజలారా ఇపూరం भयपी इ निश्चय आ प्रलय दिन अयंकर चारा गोप दिन आनाट विषय चारा गोप विषय भयंकर आ रोज भूमि कंपिपो అందులో ప్రకంపనలు ఏర్పడతాయి దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో ఉన్నాయి చాలా గొప్ప విషయం అది आ रोजु प्रती पालिचुरागे तुंपो मी स्त्री आम ओक गर्भं पड़पो गारा मरी प्रजो మత్తులో ఉన్నట్లుగా కనబడతారు ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసెల్లిపోతారో అందువల్ల కాదు కానీ ఆరోజు అల్లా యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అందు గురించి అలాంటి ఆ భయంకరమైన ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసుల కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది ఆనాటి గాంభీర్యం ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుందంటే मनि परस्तिम सूर्य इब्राही अल्लाहत ई विधाशा मरी प्रत्येक यहा लोक लो सन्मार विड़ना दुर्मार्गम पड़ उत्व मार वहुदत्व में पड़ उ मरेवर शां मार्च विडना अशांति जीवित गड़पत దుర్మార్గులు దౌర్జన్య పనులు షిర్క్ చేసేవారు పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను వారి యొక్క దుర్మార్గాన్ని అల్లా చూడటం లేదు అల్లాకు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి అల్లాహుతాల వారికి కొంత వ్యవధినిస్తున్నాడు ఈ వ్యవధి ఎప్పటి వరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది కానీ ఎంతోమంది లియోమిన్ ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి పరుగెడుతూ ఉంటారు సమాధుల నుండి లేచిన తర్వాత పరుగెత్తుతారు వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి ఇలైహిం తర్ఫుహుం వఅఫిదతుహుం కను రెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు అంత భయకంపితులై ఉంటారు ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా అని సిగ్గుతో పశ్చాత్తాపముతో తల ఎత్తడం కన్నులెత్తిచూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది మరికొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పెడతాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది మహాశివులారా మరికొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూర్యగాఫిర్ ఆయత్ నంబర్ పద్దెనిమిదిలో అల్లాహుతాలా ఇలా తెలియజేశాడు అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి దానిని వారు ఇటు మింగలేకపోతున్నారు అటు బయటికి రాలేకపోతుంది అంత గాంభీర్యమైన పరిస్థితి ఉంటుంది అంతెందుకండి చిన్నపిల్లలు వారైతే ఇంకా ఏ పాపం చేయలేదు వారు చేసేటువంటి పని వారి గురించి రాయబడదు అయినా కానీ ఆ ప్రళయం సంభవించే రోజు ఇంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్లపడిపోతాయి సూర్య ముజమ్మిల్లో అల్లాహతాకు తెలియపరిచాడు మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు ఎలా రక్షింపబడతారు ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది పిల్లలు సైతం ముసలివారుగా ఏర్పడతారు అంతటి గాంభీర్యం ఆరోజు రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుందంటే తనను తాను తప్ప మరెవరి గురించి కూడా ఆలోచించలేడు చివరికి మనిషి తన యొక్క భార్య కానీ లేదా భార్య తన యొక్క భర్తను కానీ తల్లి కొడుకును కానీ కొడుకు తల్లిని కానీ కూతురు తండ్రిని కానీ తండ్రి కూతురును కానీ సోదరులు పరస్పరం సోదరి మనులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహ లోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని సుఖ దుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు ప్రాణానికి ప్రాణమిచ్చేటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయ తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు ఒకసారి పురాణంలో ఈ యొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలిపడం జరిగిందో గమనించండి సూరత్ అబసంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు తన తల్లిదండ్రుతో కూడా పారితాడు తన భార్య స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు ఆరోజు ప్రతి ఒక్కరికి స్వయం తన గురించి ఎంత బాధ ఎంత పశ్చాత్తాపం ఎంత రంది ఉంటుందో యుగుని ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు ప్రవక్త మహనీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం తెలిపారు సహీబు హరిలో హీస్ ఉంది ప్రళయ దినాన శంకు ఊదబడిన తర్వాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులుండవు కాళ్లకు చెప్పులుండవు మరియు పురుషులు వడగులు చేయబడిన స్థితిలో కథన సున్నతి లేకుండా లేపబడతారు అందరూ ఈ విధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలుపుతున్నప్పుడు హజరత్ ఆయిష సిద్ధికార అయ్యల్లాహు తరణ గారు అడిగారు ప్రవక్త మరియు ఆ పురుషులు స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా అంటే ప్రవక్త సల్ల అసలం తెలిపారు ఆయిషా ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది ఎవరికి ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆలోచన రానే రాదు ఆరోజు అవిశ్వాసులు సత్యతిరస్కారులు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాల నుండి దూరం ఉంచిన వారు నరక శిక్ష గురించి ప్రళయం యొక్క గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది భూమి నిండా బంగారం కానీ ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లా ఎదుట ఇచ్చి ఆనాటి గాంభీర్యం ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలి తప్పించుకోవాలని ఆలోచిస్తారు సూర్యోను ఆయన నంబర్ యాభై నాలుగులో అల్లా తెలిపాడు ఇహలోకంలో షిర్క్ చేస్తూ పాపాలు చేస్తూ अल्लाह विधेत जीव ग प्रती मनि भूमि निंड धनम लभिस्ते अद्तं आनाट गांधी मरी शिष नुटा की परहारा अलोचिस्टो सूर्य राध आयात नंबर पद्धि अल्लाह मरकोर गेमन चल वारी वो भूमि का भूमि या उगा ఈ భూమి యొక్క రెండంతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి ఆనాటి ఆందోళనకరణ నుండి తప్పించుకుందాము అన్నటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు ఆరోజు ఏ డబ్బు ఏ ధనము ఏ బంగారము ఏ వెండి ఏ డైమండ్స్ ఏది ఇచ్చి కూడా చెల్లదు ఆ రోజు విశ్వాసం मरी सत्कार्य आधार विश्वासा अवलबं सत्कार वारे सुख रकल लाभ भोगभाग्या उ अल्लाहवरी ये धनमू स्वीकू वार शिक्ष नपा की शिष नक्ष गमी सूर्य आल्रा ఆయన నంబర్ తొంభై ఒకటిలో అల్లాహుతాలా ఇలా తెలియపరిచాడు ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో అవిశ్వాసానికి ఒడిగట్టారోం కుఫార్ వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో भूमि बंगार प्रायश्चित इवाले अभी स्वीकुन वारी आज कठिन शिष उ बाधाक शिष उड़ वारी एला सहायम चेवार ఇలాంటి ఆయతులతో ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అల్లా ఈ సద్భాగ్యం నాకు మీకు అందరికీ ప్రసాదించుగాక సాలో హీఫ్ ఉంది ప్రవక్త సల్లూ అలీ వసల్లం తెలిపారు సత్యతిరస్కారిని అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది అరయత లౌ కన లక మిల్ అల్ అర్జ్ ఝహబన్ అకుంత తఫ్తదీ బి ఏమీ నీ వద్ద ఈ భూమినిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా ఫయక్లు నఅమ్ అతను అంటాడు అవును అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది ఫైవాలూల తదు కుంతు సుక మాహువ ఐసరు లక్ ఐసరుమిందాలిక్ నేనైతే ఇహలోకంలో నీ ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను విశ్వాసాన్ని అవలంబించు సత్కార్యాలు చేస్తూ పో ఇదే నీతో నీ కోరబడినది ఇహ లోకంలో కానీ అది మాత్రం చేయలేవు ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలనుకుంటున్నావు ఇది అక్కడ సాధ్యపడుతుంది ఇంకా ఆ ప్రలేదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి తరువా భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వాఖిరుదావాన్ అని అలహద్దుల్లాహి రబ్బుల్ ఆలమీన్ అసలాం అయికం వరహమూల వబరకా